ఆకాశవాణి అనార్కళి నాటకం వింటారు రచన శ్రీ ఊటుకూరి సత్యనారాయణరావు నిర్వహణ శ్రీ బందా కనకలింగేశ్వరరావు సంగీతం శ్రీ ఓలిటి వెంకటేశ్వర్లు గాయని గాయకులు శ్రీ ఎన్సిబి జగన్నాథాచార్యులు శ్రీ ఓలిటి వెంకటేశ్వర్లు ఇందులో అనార్కళి ఎస్ గోపాలరత్నం రాణి నిందిమూరి లక్ష్మి సోఫియా శ్రీమతి ఎన్ अक्र श्री एन आंमशिवराव सलीम श्री एबीआन पासे श्री बंद अब्दुल फजल श्री सिरा श्री कै लक्ष्मी नरस्य वार्ताहरुणु श्री नूर् सुबारा पागो दीन अनाटक సలీం తమ పాఠశాల దర్శించడానికి వస్తున్నారు ఈనాడు సహజాదా సర్శించారు పర్వాలేదు కళాభిరుచి గల వారికి మనస్సులోంచి ఉత్సాహం ముసుగు తీసుకుని వస్తుందన్మా ఆ బలంతో ఆవేశంతో అపూర్వమైన ప్రదర్శనం చేస్తారు కళాకారులు కాలుదారు జాప నా రసికుడు కలోపాసికి వెయ్యి మంది ప్రేక్షక సమూహము కన్నా ఒక్క రసిక హృదయమే ప్రోత్సాహమిస్తుంది సరదా సలీం దయచేస్తున్నారు చేత మా పాఠశాల పునీతమైంది ప్రభుల ఆశ్రయము చేత భారతదేశమున కళాభిరుచి విస్తరించినది దానికేమి నాగరిక దేశం అనిపించుకోవటానికి కళాశాసనమే ముఖ్యమైంది ఏ దేశమున కల దీర్ణించినదో ఆ దేశమున మానవత్వము కూడా నశించినట్లే मीला वार्वभौम प्रभुत् अजरामर मैने शे उपक्रम प्रभु मंरक गज्जटम प्रारंभ I let this bend పసితనంలోని మాతాపితలు ఈమె జగన్మాత ఒడిలో వేసిపోయినా పోషించలేని నిరుపేదల చేతిలో ఎట్లో ఈ వయస్సునకు వచ్చింది ఈమె శరీరపు పొందిక నాట్యకలకు ఒక అపూర్వ సందేశం ఇస్తుందని బిడ్డలా తెచ్చుకుని నేర్పుతున్నాను ప్రభు గిరియబోచిన దానిమ్మ ఎందలి సోకను చూచి ఔదార్యం చూపించలేక అరసికులు నిరాధరణ చేస్తారు మీరు ఈమె జీవితానికి చేసిన మహోపకారాన్ని ప్రశంసిస్తున్నాను మీరు పెట్టినారా లేదు ఆమె చెప్పుకున్నది షహజాదా వారికి సార్వభముని సెలవైనది ఈమె తన విశ్రాంతి కాలంలో జనాలోనికి రావచ్చును పరమానాయ వ్రాసించను నాకు ప్రియములై ప్రియతమములైన దానిమ్మ మొగ్గలు నన్ను నా హదయమును సంపూర్ణముగా ఆక్రమించుకోటానికేమో మోహనమైన మానవాకృతిగా అనార్కలి అయి నాట్యము చేస్తూ ఎదురు వచ్చినది ఆ నడుములోని వంపు ఆ నున్నని భుజముల ప్రక్కగా సుడి తిరిగి వచ్చిన పొంగు నన్న ఆహరించినది ఆ నృత్యములో ఎంత పారవశ్యము అమాయకములు ముగ్ధములునైనా ఆ కళ్ళలోకి ఉదివచ్చి యవనపు కైపు యకులు తాసించి దయచేసినారు రమను తాంసంచి ఆమెకు నాట్యకళాభ్యాసం అంతా పూర్తి అయినదా చాలా భాగమైపోయినది హస్త భేదాలు భూభేదాలు దీవాభేదాలు అన్ని నేర్చినది గహాస ఏదైనా భావమునిచ్చి అభినయమన్నతో స్వతంత్రముగా అభినయించగలదా అదియే ఇప్పుడు చెప్పుచున్నా చురుకైనదే अंत अभ्यसाभ्यसा चलिए प्रभु बहिंग दरबार मध्य प्रदर्शन कद निर्बंधम आम दास्यमु जीवित अनेबंधाले रावच्छु का महतिम is to karna ఈ నడచి ఒత్తుటకు కూడా ఇవి ఏమి నాట్యపు పంజమాలను అభ్యసిస్తున్నావా అనకే నాట్యం కాదు పాలు చల్లారిపోవని చల్లారిన హృదయాలు వేడి పాలు త్రాగి ఉత్సాహం పొందుతాయి హృదయమే వేడిగా ఉంటే చల్లారినా భయం ఈ పాలలో ఏం కలుపుతున్నా నిన్నీ పానీయానికి ప్రపాతపు గాలి తొందరలు పువ్వు కన్య నాట్యం చేసుకుంటూ పారవశ్యాన్ని అనుభవిస్తూ ఉంటుంది దానిలోని సుగంధమంతా ఆ గాలి తరంగాల్లో కలిసిపోతున్నదని దానికి గొప్ప పుణ్యమంటే ఉత్కృష్టమైన ప్రేమ నిర్వ్యాజ నిర్మలమైన ప్రేమ అని అలాంటి ప్రేమ సృష్టిలో ఒకరి హృదయపై నుండి ఇంకొకరి హృదయమై పై పడినప్పుడు అపూర్వ సౌందర్య రచనలు విరిసిపోతాయి అంటాడు అదే ఎప్పుడు ఎవరిపై పడునో ఎవరు చెప్తారు ఏక జాతి ఏక గౌరవము ఏకైక సాంప్రదాయము ఎన్ని కలియవలే ప్రభుని ప్రభు చక్రవర్తి అని ఇవి సమాజంలో అంతరాలు ప్రేమమూర్తి అయిన సర్వేశ్వరుని అభిప్రాయులు కావు అనార్కలి ఇటు చూడు అనార్ నీ చూపుల కాంతి పారినంత వరకే ఈ ఆరామం సజీవంగా కనిపిస్తుంది నీవు నా నుంచి పోతే నేనేమైపోతాను అనార్కలేదు అది కాదు అనార్ తది అనార్ నీవు నన్ను ప్రేమిస్తున్నావా వక్షస్థలో ఉడ్డితేడుతూ నిశ్చసించిన నీ ఊర్పు గాలి ఎంత గదిగా ఉంది ఏ ప్రేమించడం లేదా అన్న నేనే చెప్పలేకుండా ఉన్నాను ఈ పువ్వులు నాలో చక్కెని వింత పెట్టి నన్ను ముందుకు తోస్తున్నా ఈ గాలి నా చెవిలో ఒకే ధ్వనిగా నీవు దాసి కావు ఎంత అపచారం జహాపనా నువ్వు నాకు కావాలనా దానిమ్మలు పూసినట్లున్న ఉద్యానవనం లాంటి శరీరంలోని చుచ్చుకుపోయి అమృత కలిశం లాంటి నీ హృదయంలో మధుర రసము ఊర్పుల కాకకు ఆవిరి అయిపోకముందు మిగుల్చకుండా నేను కోరతాను నేటి నుండి భారత సింహ పీఠికపై నీ భౌతిక దేహం మాత్రమే అంతేకాదు అనార్ ఈ క్షణము నుండి అనార్కలి అసర సుధారసం త్రాగే జీవిస్తాడు అనార్కలి కలలోని కాంతి కిరణాలు చల్లుకొని అలంకరించుకుంటాడు అనార్కలి బహుబంధంలోని సుగంధ ధూమాల వైపులు నిదురేస్తాడు నడిస్తేనే నాట్యాలు వరికించే చిగుళ్ళ లాంటి పాదాలు కందకుండా తన చేతులను పరిచి నడిపించుకుంటాడు అనా అలాన అనకూడదు ప్రభు alif ba ta మహాశయ్ నాట్య ప్రశక్తి తెలియవచ్చి నన్ను పిలిపించిన అంతేనా ఈ రాత్రి తొమ్మిది గంటలకు దర్బారులు ఆమె నాట్య ప్రదర్శనానికి అనుజ్ఞ అయింది ఏమి విధిగా చేయ నాట్యం నేర్చుని విడియచ్చు ఏమి ఏమి ప్రభువులకు ఆనందము కలిగించటకే కదా అంత మాత్రం మన సులకన చేయకూడదు ఉద్యాపన మానవలోకానికంతకు ఒక మనుష్యులకే కాదు పశుపక్ష్యాదులకు కూడా ఆనందం కలిగించే నృత్యగానాలు నీవు అభ్యాసం చేసి ప్రపంచమంతటిలో విఖ్యాతుడవై భారతదేశానికి కీర్తిచ్చావు నీ వలన మా సార్వభౌమత్వానికి ఇనుమడించిన గౌరవం కలిగింది ఈ కళాభిరుచిని దేశంలోని నలుమూలలలోనికి ప్రార్థిస్తున్నావని విని చాలా సంతోషమైనది నీ శిష్యురాలు అపూర్వంగా నృత్యగానాలు నేర్చినదని విని ఆమె ప్రదర్శనానికి ప్రత్యేక సావకాశం కలిగింపదలిచి ఈ సమావేశం నిర్ణయించాము ఈ కళలు పరిపక్వమై పారముత్యన జీవితం జన్మ జరా దుఃఖాలు నశించిపోయి అఖండ బ్రహ్మానంద తేజస్సులో అంతర్లీనమైపోతుంది ఏ దేశంలో ఇలాంటి కళలు పరమోత్కృష్టములని భావింపబడతావో అక్కడ సాంఘిక రాజకీయ విద్వేషాలకు తావు లేకుండా జాతీయ జీవిత నాగరక సభ్యత ప్రతిష్ఠితమవుతుంది ఆ మహాభాగ్యం కళా పోషకులైన అక్బర్ సార్వభౌముల ఏడుబడి భారతదేశం నేడు పొందుతుంది ఉపక్రమించున్న ప్రభువు kab janrika nu rejani sadasa sadu yavama mangalaga <laughs> rasu yavama mangalaga <laughs> rasu ana mago re mago traunu yohana mago re mago traunu yohana mago re mago traunu yohana mago re mago అదేవి అనక్కడి సలీం యువరాజోడిలో కడిపల్ జాబునా ఇది పొరపాటే కానీ తాము విశ్రాంతి భవనానికి దయచేయండి మనవి చేస్తాను